ౌకిక పద పదార్థాశ్రయణ వ్యతిరేక ఆగమేణ శక్యం అజ్ఞాతం వస్తుంతరం అవగమయము ఈ వాక్యం చూడండి నేను మీకు అనువాదం చేస్తే చూడండి లౌకికమైన పదములు అంటే శబ్దములు ఆ శబ్దములకు సంబంధించి పదార్థములు ఘటహ అనే శబ్దం ఉంటుంది నోట్లో ఉంటుంది పదం ఆ పదం యొక్క అర్థము బయటకుండా ఇది లౌకికం లౌకికమైన శబ్దములు వస్తువులు వీటిని ఆశ్రయించ వాటిని ఆశ్రయం ఉంటుంది వాటిని ఆశ్రయిస్తాం అంటే వాటిని తెలుసుకుంటూ ఉంటాం ఆ విధంగా లౌకికమైనటువంటి పదములు వాటి చేత బోధింపబడే వాటికి ఆశ్రయమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము వీటికి పూర్తి వ్యతిరేకంగా వేదము కానీ శాస్త్రము కానీ ముందుకు వచ్చి మనకు తెలియని ఒకనొక వస్తువును బోధించుతా అనేది సంభవమే కాదు ఆగమము అంటే శాస్త్రం తెలియని తత్వాన్ని ఆగమని చెప్పాలి శాస్త్రం చెప్పాలి ఆ చెప్పేది మనకి లౌకికమైన పద జ్ఞానం ఏదైతే కలదో దానికి పూర్తి విరుద్ధముగా శాస్త్రము చెప్పడానికి వీలు లేదు ఇప్పుడు ఈ లోకంలో అనేక పదార్థములు ఉన్నాయి వాస్తవంలో ఇవి అనేకము కాదు ఇక కేవలము పంచభూతములు మాత్రమే పృథ్వీక్తేజో వాయువు ఆకాశములు అని మనం చెప్తాం పంచభౌతికమైన జగత్తు తప్ప ఇంకొకటి లేదు అది లౌకిక జ్ఞానానికి విరోధి కాదు అది లౌకిక జ్ఞానానికి ఇట్స్ ఎ నెడిషనల్ ఇన్ఫర్మేషన్ నెడిషనల్ నాలెడ్జ్ తప్ప లౌకిక జ్ఞానాన్ని అపోజ్ చేసే నాలెడ్జ్ కాదు అది అలాగే మీ స్వరూపము అసంగము మీరు దేంతో మీకు సంగము లేడు అని చెప్పినప్పుడు అది లౌకిక జ్ఞానానికి విరుద్ధం కాదు లౌకిక లౌకిక అనుభవం ఎలా ఉంది మనకి సంఘం ఉన్నట్టు మనం మనమేమో ఆసక్తితో బాధపడుతున్నట్టు అనుభవం ఉన్నది ఈ అనుభవము అజ్ఞానం చేత వచ్చిన అనుభవము నీకు పదార్థ స్వరూపాన్ని నీవు తెలుసుకుంటే పదార్థ స్వరూపం తెలుసుకుంటే చాలే తెలుసుకుంటే మీకు దుఃఖానికి హేతువే లేదు ఉదాహరణకి ధనం ఉంటుంది బ్యాంకులోనూ అక్కడ మూలుగుతూ ఉంటుంది ఆ ధనంతో నాకు సంబంధము అని మీరు ఆలోచన చేసుకుంటే సంబంధము లేదు అని తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత దాన్ని బట్టి మీరు ఆ లోభాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆసక్తిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీకు ఒక ఫ్రీడమ్ లభిస్తుంది ఈ ప్రక్రియలో లోక విరుద్ధమైనటువంటి ప్రతిపాదన ఏదీ లేనే అది గమనించాలి ఇక్కడ ఇక్కడ ఈ వాక్యాన్ని తెలుగు చేసిన సందర్భాన్ని ఒకసారి చూస్తే శాస్త్రము లోకప్రసిద్ధములైన పదములను వాటి అర్థములైన వస్తువులను ఆధారముగా చేసుకోకుండా తెలియని మరి యొక్క వస్తువును తెలుపుడు చేయుట సంభవమే కాదు లోకప్రసిద్ధములైన పదములు ఉన్నాయి భాష ఆ భాష ఒక పదం మీరు నోటుతోటంటే దానికి కరెస్పాండింగ్ ఆబ్జెక్ట్ ఒకటి మీకు ఎదుర్కొన్నా చెట్టు అని మీరు అంటారు ఓ చెట్టు కనపడుతూ ఉంటుంది అక్కడ ఈ పదములు ఆ పదార్థములు వీటిని పూర్తిగా తిరస్కరించి అవి ఎలా తెలుస్తూ ఉంటాయి ఈ పద పదార్థములు ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల చేత తెలుస్తూ ఉంటాయి వీటిని పూర్తిగా పక్కన పెట్టేసి శాస్త్రము మనకు తెలియని ఒక వస్తువును ప్రతిపాదించుటనేది సంభవమే కాదు ఇప్పుడు మీరు స్వర్గం పొందుతారు యజ్ఞం చేస్తే స్వర్గం పొందుతారు అని ఆ మాట చెప్పాలి అది లౌకిక పదార్థములను ఆశ్రయించుకునే చెప్పాలి లౌకిక పదార్థాలను ఆశ్రయించకుండగా పద పదార్థములను మీరు ఎలా చెప్పగలరు యజ్ఞము అని కాదేమి అంటే అగ్నిహోత్రమును మేల్చవలేను అగ్ని అది లౌకిక పదము ఆ పదానికి అర్థం ఉన్నది నేతితో హోమము చేయవలేను నెయ్యి లౌకిక పదము ఆ పదానికి అర్థమగలదు కాబట్టి యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుందన్నది కూడా లౌకిక పద పదార్థములను చెప్పాల్సి ఉంటుంది స్వర్గం ఎలా ఉంటుందండి స్వర్గంలో ఎప్పుడూ భోగాలు ఉంటాయి అని ఆ భోగాల గురించి చెప్తారు అప్పుడు మళ్ళీ ఏ పదాలని వాడతారు లౌకిక పద పదార్థములను ఆశ్రయించి స్వర్గాన్ని వర్ణిస్తారు స్వర్గంలో ఓ మంచి నాట్యగత్తి ఉంటుంది ఆ నాట్యగత్తి అంటే లౌకికమైన పదము పదార్థము వీడికి తెలుస్తూ ఉంటుంది ఆవిడ చక్కటి భరతనాట్యం ఇచ్చాడు డ్యాన్స్ చేస్తుంది తుంగురుడు మొదలైనటువంటి సంగీత విద్వాంసులు ఉంటారు అంటాడు ఇంతే తప్ప ఆ చెప్తున్నదంతా లౌకిక పద పదార్థములకు ఉంటుంది అక్కడ ఆకలి దక్కికా ఉండబో అంటాడు ఎప్పుడూ ముప్పై ఏళ్ళలో ఉన్నట్టే ఉంటుందంటాడు వీటికి అరవై అరవై ఏళ్ళు వచ్చి మోకాళ్ళ నొప్పులతో ఉన్నప్పుడు ముప్పై ఏళ్ళలో ఉన్నట్టే ఉంటుంది అంటే ముప్పై ఏళ్ళలో ఒక్కసారి గుర్తు చేసుకుంటాడు ముప్పై ఏట అలా అరే సైకిల్ పన్నెండు మైళ్ళ స్పీడ్తో తొక్కివాని అసలు మోకాళ్ళ నొప్పి అంటే ఏమిటో తెలిసింది కాదని గుర్తు వస్తుంది ఓహో అలా ఉంటుంది స్వర్గంలో అవును అంటే ఇప్పుడు స్వర్గాన్ని గురించి లౌకిక పద పదార్థాలను ఆశ్రయించి చెప్పినట్టయిందా లేకపోతే తెలియని విషయాన్ని ఇవన్నీ విడిచిపెట్టి చెప్పినట్టయిందా దీన్ని బట్టి లౌకిక ప్రసిద్ధి ఏదిగలదో దానికి విరుద్ధంగా వెళ్ళకూడదు దానికి అతీతంగా వెళ్ళాలి తప్ప విరుద్ధంగా వెళ్ళ పూజ స్వామి చాలా బాగా చెప్పారు ఆయన ఏమన్నారంటే లాజిక్ ఉంటుంది లాజిక్ అంటే లౌకిక పద పదార్థం నువ్వు చెప్పి మాట లాజికల్గా ఉండాలి లేకపోతే బియాండ్ లాజిక్ ఉండాలి అంతేగాని ఇల్లాజికల్గా ఉండకూడదు బియాండ్ లాజిక్ అంటే లాజిక్గా అందదు అలా ఉండాలి లేదా లాజిక్ ఉండాలి అంతేగాని బియాండ్ లాజిక్ ఉండకూడదు సారీ ఇల్లాజికల్గా ఉండకూడదు ఇప్పుడు ప్రేమ అన్నది ఉందనుకోండి ప్రేమ భక్తి అన్న దాంట్లో ప్రేమ గురించి చెప్తారు ప్రేమ లాజికల్గా ఉండదు ప్రేమలో లాజిక్ ఉండదు లవ్ అండ్ లాజిక్ అది అపోజిట్ ఇచ్చారు ప్రేమలో లాజిక్ ఉండదు అంటే వెంటనే నన్ను సత్సంగంలో ఒక పెద్ద మనిషి అడిగాడు అయితే ఇల్లాజికల్గా బిహేవ్ చేయాలా అనండి యూఎస్ చే అంటే నేను అన్నాను ఏమండి సరిగ్గా అర్థం చేసుకోలేదు మీరు లాజిక్కి అతీతమైనది ప్రేమన్నం కానీ లాజిక్కి విరుద్ధమైనది అవ్వలేదు ఇప్పుడు దృష్టాంతం ఏంటంటే ప్రియురాలు ప్రియుడిని నాకు వజ్రపుటురము కావాలని అడిగింది అడిగితే వీడు లాజిక్ అప్లై చేశాడు అప్లై చేస్తే వజ్ర పుంగరం అనవసరం వేస్ట్ కదా పైగా ఈ వజ్ర కారణంగా ఆవిడ చక్కగా రోడ్డు మీద నడిచి వెళ్తుంటే మన హాతంలోనూ అక్కడ ఎవరు పట్టించుకోడు ఎందుకంటే బంగారమో అవి లేవు కాబట్టి అదేదైనా కొంచెం మసలి టీకెట్లో ఈ ఎవరినైనా చూశారంటే మగ్గు చేసి ఆ ఉంగరం కోసం మగ్గింగ్ చేసినా చేస్తారు ఎంత హాని బంగారం ఆభరణాలు పెట్టుకునే చోట్ల తిరుగుతుంటే సెక్యూరిటీ కూడా ఉండదు తర్వాత అదొక ఆలోచన తర్వాత ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో పదిహేను వందల పెట్టి వజ్రపతి ఉంగరం కొన్నాం మనకి మంచిది కాదు ఆమెకి మంచిది కాదు అని ఇలాగే చాలా లాజిక్ పెట్టాడు లాజిక్ పెడితే నేను అన్నాను నువ్వు ప్రేమలో లాజిక్ పెట్టేవు కనుక తప్పు అని నేను అన్నా అయితే మరి ఇల్లాజికల్గా ఉండాలా ఇల్లాజికల్గా ఉండడం కాదు బియాండ్ లాజిక్ పోవాలి లవ్ గోస్ బియాండ్ లాజిక్ అంటే ఇప్పుడు ఏం చేయాలి వజ్రగుణం గురం కొని ఇవ్వాలి బియాండ్ లాజిక్ అంటే అలాగే ఉండదు లాజిక్ పెట్టకూడదు కొని చేసేయాలంటే ఆ లాజిక్ ఆవిడ చూసుకోవాలి కానీ నువ్వు లాజిక్ పెట్టకూడదు అలాజిక్ ఆవిడ ఎప్పుడైనా చూసుకునే మనకు అనవసరమైనా ఆవిడ విడిచిపెట్టేసినప్పుడు విడిచిపెట్టేస్తుంది నీ పతికి నీ పను చేసే లవ్ ఇస్ బియాండ్ లాజిక్ నాట్ ఎనెస్ట్ర లాజిక్ శాస్త్రము కూడా ఆ బియాండ్ లాజిక్ ఉంటుంది తప్ప ఇల్లాజికల్గా మాత్రమే అన్నదే ఉండదు నేను ఏదో కొన్ని సంతృష్టాంతం చెప్పాను ఇక్కడ ఆ వాక్యం చాలా ఇంపార్టెంట్ ఆగమేణ అజ్ఞాతం వస్తూ అవగమయుతూ శక్యం నా లౌకిక పద పదార్థాలను ఆశ్రయించకుండా శాస్త్రము మనకు తెలియని ఒకనొక వస్తువు ఆత్మవస్తువు కావచ్చు స్వర్గాది వస్తువు కావచ్చు వాటిని బోధించుట సంభవమే కాదు తస్మాత్ ప్రసిద్ధన్యాయమనుసరత నక్యా పరమాత్మన సవయవాంశాంశిత్వకల్పనా పరమార్థత ప్రతిపాదయుం తస్మాత్ అంటే అందువలన అందువలన అంటే ఏమిటి అందువలన అంటే శాస్త్రము లోకమును అనుసరించే వస్తువు తత్వాన్ని బోధించే ప్రయత్నం చేస్తోంది కాబట్టి అని తస్మాత్ అంటే ప్రసిద్ధ న్యాయం అనుసరత ఇప్పుడు లోకప్రసిద్ధి చూసుకో లోకప్రసిద్ధి చూసుకుని అక్కడ లోకంలో లాజికల్గా ఎలా ఉందో న్యాయం అంటే లాజిక్ ఆ లాజికల్ కన్క్లూషన్స్ని అనుసరించే మనిషి అనుసరించేటువంటి వాది వాడు నశక్య వాడు ఈ విధంగా ప్రతిపాదించటము కుదరదు ఏమిటది పరమాత్మయందు అవయవములు ఉంటాయని ఆయన ఆ విజ్ఞానమయుడు అంశగా ఉంటాడని ఇటువంటి విజ్ఞానమయులందరినీ తన పొట్టలో పెట్టు కూర్చున్న ఒక అంశి అని అటువంటి కల్పన అదంతా సత్యమేనని ఏదో ఉపాసన కోసం చెప్పేవాడిని అంటే పర్వాలేదు పరమార్థత అదంతా లిటరల్గా అలాగే ఉంటుందని ఆ విధంగా శాస్త్రం ద్వారా మేము ప్రతిపాదిస్తామని ప్రయత్నించుట అది సంభవమే కాదు ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు ఆయన పెద్ద పొట్టాది ఉంటున్నా ఏంటి జీవులందరూ ఆయన పొట్టలో ఉంటారు శ్రీకృష్ణుడికి నోరు తెలిస్తే ఆయన పొట్టలో సముద్రాలు వివే కనబడ్డాయి గోపికకు కాబట్టి ఆయన పొట్టలో ఉన్నాయి అని చెప్పి దాన్ని దాంట్లో ఓకే మీరు చెప్పారు మేము విన్నాం బాగుంది వాట్ దస్ ఇట్ మీ అడగాలి ఆ సింబాలిజం తెలుసుకోవాలి తప్ప యథార్థంగా పరమార్థంగా శ్రీకృష్ణుడంటే ఓ రెండు కాళ్ళు పొట్ట చేతులు ఉన్నటువంటి అదే తత్వము శ్రీకృష్ణ తత్వం అంటే అదే ఆ పొట్టలో ఇవన్నీ ఉన్నాయని అవన్నీ పొట్టలో పెట్టుకుని ఈ చోటు తిరుగుతూ ఉంటాడని అలాగే దాన్ని ప్రతిపాదించే ప్రయత్నము చేయరాదు దానికేదో సింబల్ చూసుకోవాలి ప్రతిదానికి సింబాల్ ఇద్దరు చూసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ అంటే అర్థం ఏంటంటే ఆయన సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యము పొట్టలో ఉండడం అంటే చైతన్యము చేత వ్యాప్తమై ఉట ఎవరి థింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ కాన్షియస్నెస్ అలాంటి అర్థం చెప్పి ఆ చైతన్యమే శ్రీకృష్ణుడు కానీ ఈ చేతులు కాళ్ళు ఈ మధ్యామాంసము శ్రీకృష్ణుడు కాదు అని అలాగే రికన్సైల్ చేసుకోవాలి తప్ప లోకప్రసిద్ధికి విరుద్ధంగా ఒక అజ్ఞాతమైన తత్వాన్ని మీరు ప్రతిపాదించే ప్రయత్నము అది సంభవమే కాదు అని ఈ విచారమంతా ఎలా ఉండొండీ ఏదో సైన్స్ పాఠంలాగా ఉంది తప్ప అహలా ప్రతిపాదన శైలి కూడా అది ఏదో ఒక పురాణ గ్రంథాలు వింటున్న ధోరణి అక్కడ మీకు కనపడదు చాలా విలక్షణంగా ఉంటుంది ఈ రకమైన భాష్యాలు ఉన్నాయని కూడా లోకంలో వేదాంత విద్యార్థులు కూడా ఎవళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఉపనిషత్తు చదువుతారు భాష్యం లేకుండా చదివేస్తారు కఠోపనిషత్తు అంటారు కఠోపనిషత్తు ఎందుకంటే దాంట్లో కథ ఉంటుంది కథ బాగుంటుంది మూడు రోజులు బయట ఉన్నాడు మూడు వరాలు ఇచ్చేయడంతో అది ఏదో కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దాంట్లో కొన్ని కంక్లూషన్స్ బాగుంటాయి అలా చదివేయడమే తప్ప అసలు శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం ఎవరు అనిపిస్తుంది ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాలి నేను ఏదో అన్నా ఈ భాష్యంలో ఇటువంటి అంశాలు విచిత్రమైనవి విలక్షణమైనవి ఉన్నాయి సుమా నేను గమనించండి అని చెప్పడం కోసం అన్నా క్షుద్రా పూర్వపక్షం క్షుద్రా విస్ఫులింగా మమైవాంశ ఇది స్మర్యే చేత్ నా మళ్ళీ పూర్వపక్ష అన్నాడు ఏమంటే పరమాత్మ అంశి ఈ జీవులందరూ అంశలు ఈ అంశాలన్నింటినీ తనయుందు పెట్టు కూర్చున్న అంశి ఆయన అలాగా చెప్పడంలో తప్పే ఉంది ఎందుకంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అది శ్రీకృష్ణుడు గీతలో జీవుడు నా అంశము అని చెప్పాడుగా జీవుడు నా అంశమైతే ఆయన అంశం అవుతాడు అంశి అంశము పండుందనుకోండి పండు అంశి గింజలు అంశము టెంక అంశము గింజలు ఉంటే ఇంకా టెంక ఉండదు దానిలోపల గు అంశము రసము అంశము పండేమిటి అంశి తొక్క అంశ అంశము తొడిమి తొడిమా అంశము పండేమిటి అంశి దేవుడు కూడా అలాగే ఉన్నట్లయితే అది అలా అలాగే ఉన్నాడు దేవుడు కూడా అలా చెప్పాడు కదా భగవద్గీత మమైవాంశం దేవులు ఒక తర్వాత ఇంకా శృతి కూడా చెప్తోంది ఏమది శృతి అంటే వేదం అది శ్రూయతే ఏమని క్షుద్రాహ విస్ఫులింగా మహాగ్ని నుండి నిప్పు అనేకము వచ్చినవి అని చెప్తుంది అంటే మహాగ్ని ఉంది నిప్పు రవ్వలు ఉన్నాయి మహాగ్ని అంశి ఈ నిప్పు కూడా ఆ మహాగ్నిలో ఉన్న అంశములు అవి బయటకు వచ్చాయి కాబట్టి అంశాంశి భావాన్ని శృతి చెప్పింది ఉండకోపనిషత్తు గీత కూడా చెప్తోంది మీరేమో వచ్చి ఈశ్వరుని లోపల జీవులు వేరే ఉండడానికి వీలు లేదు అని అలా అంటున్నారు ఏమి ఇలా శృతి చెప్తోంది కదా ఇది చేరపక్షం అది సరికాదు ఇప్పుడు నేను నిన్న అన్న మాట ఇప్పుడు వస్తాం ఏకత్వ ప్రత్యయార్థపరత్వా ఇప్పుడు నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి మూడు దీపాలు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఒకే ఎలక్ట్రిసిటీ నుంచి ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి తిరుగుతున్నాయి మెరుగుతున్నాయి అది చెప్పాము అని వర్ణిస్తాం అని వర్ణించినప్పుడు ఆ వర్ణన యొక్క తాత్పర్యమేమిటి ఒకే ఎలక్ట్రిసిటీ పది ముక్కలుగా అయిపోయి ఈ ముక్కలు ముక్కలుగా అయిపోయిందని చెప్పడమా లేక ఇలా ముక్కలు ముక్కలుగా కనపడుతూ ఉన్నప్పటికీ వాస్తవంలో ముక్కలు కాలేదయా ఇవన్నీ కూడా ఒకే ఎలక్ట్రిసిటీలో అంశాలుగా మీకు భాషిస్తున్నాయి తప్ప వాస్తవంలో ఉన్నది ఒకటే ఎలక్ట్రిసిటీ అని దేనియందు తాత్పర్యం ఏకత్వమునందు తాత్పర్యమా అనేకము ఏకం వైపు తాత్పర్యమా లేక ఏకం పది ముక్కలై అని ఏమిటి తాత్పర్యం ఆ చెప్పడంలో ఏకత్వమే తాత్పర్యం స్పష్టమైపోతుంది కదా ఇప్పుడు మహాగ్ని నుండి నిపురమలు వచ్చాయి అని చెప్పడం యొక్క అభిప్రాయం ఏమిటంటే ఆ నిప్పురమ్మలు చిన్నవిగా కనపడినా చిన్నవిగా కనపడడం అంటే ఆ కట్టె పుల్ల ఒక పుల్ల పైకి దాన్ని బట్టి చిన్నవిగా కనపడినా వాస్తవంలో మహాగ్ని కంటే భిన్నములు కావు అని అభేదం చెప్పడం కోసం చెప్పారు ఆ దృష్టాంతాలు అలాగే శ్రీకృష్ణుని యొక్క వచనం కూడా భగవద్గీత వచనం కూడా చాలా చాలా లోతైన ప్రాక్టికల్ భక్తికి చెందిన వచనం అది ఎలాగో చూడండి మనం ఎలా ప్రవర్తిస్తామంటే మనం ఈ లోకానికి చెందిన వాళ్ళము అన్నట్టుగా ప్రవర్తిస్తాం మనం మనం ఏమనుకుంటాం నా గురించి నేను ఏ మాట చెప్తే అది నేను ఈ లోకమునకు చెందిన వాడను అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మా ఇల్లు అక్కడ ఉండండి అంటారు అంటే అర్థం ఏంటి వీడు ఈ లోకానికి చెందినవాడా దేవుడికి చెందినవాడా ఈ లోకానికి చెందినవాడు నా కొడుకులు కూతురు కొందరు అదరికాలో ఉన్నారు ఇక్కడ ఉన్నారంటాడు అంటే వీడు లోకానికి చెందినవాడు నా ఆస్టంతా ఇక్కడ ఉందంటాడు ఈ లోకానికి చెందినవాడు అన్నీ ఈ లోకానికి చెందినవాడు అనే అనే భావాన్ని దృఢం చేసేవిగా ఉంటాయి అటువంటి అజ్ఞానంలో వీడు ఉంటాడు అటువంటి అజ్ఞానిని శ్రీకృష్ణుడు ఉద్దేశించి చెప్తున్నాడు చూడన్నా నువ్వు ఈ లోకం వాడివి కాదురా ఇది ఎలా ఉందంటే నాటకానికి స్టేజ్ మీదకి వెళ్ళి ఇంకా వెనక్కి రాను నాటకానికి స్టేజ్ మీదకి వెళ్ళి ఆ స్టేజ్ మీద ఏవో సింహాసనాలు అవి ఇంకే సింహాసనం మీదే నేను ఉండిపోతాను అంటే అలా తగ్గుతున్న వెనక్కి వచ్చేయాలి తర్వాత విగ్గు ఆ గద ఇస్తారు అవి నేను ఇంటికి పట్టుకోతాను ఇవి నేనా చెప్పేసుకుంటాను అని అనుకోకూడదు అవన్నీ కూడా తత్కాలం ముందు పెట్టుకున్నవి తప్ప అవి వీడికి చెందినవి కావు మేకప్ సామాను వీడికి చెందింది కాదు మేకప్ అయిపోయిన తర్వాత ముఖం కొడుకుందుకు సబ్బును చవలో ఇస్తారు అవి కూడా వీడికి చెందినవి కావు ఇంటికి తెచ్చేసుకోకూడదు అదేవిధంగా ఈ లోకంలో ఉండడానికో ఇల్లు ఏర్పాటు చేశారు అది నీది కాదు అది ఇక్కడ డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టుకోవడానికని ఉంటుంది కాఫీ తాగడానికి దానికి అవుతుందని తప్ప అది నీది నీదో పట్టుకెళ్ళేది ఏం కాదు అది నువ్వు ఈ లోకానికి చెందిన కావు ఈ లోకంలో గెస్ట్వి నాటకం మీదకి నటుడు వలే ఈ లోకంలోకి నువ్వు వచ్చావు నువ్వు నాకు చెందినవాడను ఎవడైనా తన తను నేను ఈశ్వరునికి చెందినవాడనా ఈ లోకానికి చెందినవాడనా అంటే నేను ఈశ్వరుకు చెందినవాడను అని అందుకోసం చెప్పాను అలాగా శ్రీకృష్ణుడు అందుకోసం చెప్పాడు అంతేగాని నాకు పొట్ట ఉంది ఆ పొట్టలోపల ఈ జీవులు అందరూ ఉంటారు విడివిడిగా ఉంటారు ఆ పొట్టలో ఇటు కదులుతూ ఉంటారు అది కాదు అది అలాంటి అంశాంశ భావం కోసం చెప్పలేదండి దాని యొక్క తాత్పర్యమే పూర్తిగా లేదు ఏకత్వ ప్రత్యయార్థపరత్వా ఈ వాక్యములకు ప్రయోజనం ఏమిటి వాటి తాత్పర్యం యొక్క అర్థపరము ఏ అర్థమును తాత్పర్యంగా చెప్తున్నాయీ అంటే ఏకత్వ ప్రత్యయము ప్రచయం అంటే జ్ఞానం ప్రచయం అంటే జ్ఞానం తత్వము ఒక్కటి అని తెలుసుకొనిత అది ప్రయోజనం ఆ ప్రయోజనమే తాత్పర్యముగా కలిగి శాస్త్రము ఆ దృష్టాంతాన్ని చెప్పింది ఎవంటే ఇప్పుడు పెద్ద అగ్ని మంట పెట్టారు మహాగ్ని దాని నుంచి వెయ్య రవ్వలు వచ్చే ఒక్కసారి ఇప్పుడు అక్కడ ఎన్ని తత్వాలు ఉన్నాయి వెయ్యన్నొక్క తత్వాలు ఉన్నాయా ఒక్కటే తత్వము కలగా ఒక్కటే ఈ లోకం ఉన్నది ఈ జీవులందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఈ లోకానికి చెందిన జీవులా కాదు వీళ్ళందరూ కూడా ఈశ్వరుని నుంచి ఆవిర్భవించిన వాళ్ళు అనే అభిప్రాయాలు అంతే తప్ప ఈశ్వరునిలో అంశం ఆయన అంశి వీళ్ళందరూ అంశాలు అంశి అంటే ఒక లిమిటెడ్ షేప్లో ఉంటాడు ఆయన వీళ్ళందరూ అంశాలు ఆ షేప్ లోపల వీళ్ళందరూ ఎలా బిక్కుబిక్కుమలతో లోపల ఇవిడి ఉంటారు ఇరుగ్గా నా అదే దాని అర్థం అది వివరిస్తారు ఆయన అగ్నేర్హి విస్ఫులింగ అగ్నిరేవా ఇది దృష్టో లోకే లోకదృష్టాంతం ఇచ్చారు ఆ లోకదృష్టాంతాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవచ్చు ఎలాగా అగ్ని నుండి వచ్చిన నిప్పురవ్వ అగ్ని కంటే భిన్నము కాదు అగ్నిలో ఐక్యము చెందుము అది లోక దృష్టాంతం లోకంలో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉండేటువంటి దృష్టాంతం కాబట్టి ఏకత్వ ఆ దృష్టాంతము యొక్క అభిప్రాయం ఏమిటంటే నిప్పు వేరే కనపడినా అగ్ని భిన్నముగా లేవు అనే ఏకత్వ జ్ఞానమునకు చెప్పడం కోసం ఆ దృష్టాంతం వచ్చింది ఇక ఈ అంశాంషి అన్నది తథాచ అంశ అంశిన ఏకత్వ ప్రత్యయార్హ సరిగ్గా అదేవిధంగా ఒక అంశ ఇప్పుడు ఆభరణము బంగారము యొక్క అంశ అంటే ఈ అంశ అంశి అయిన ఆభరణము కంటే భిన్నము కాదు ఈ అంశాలన్నీ కూడా అంశితో ఐక్యమగుము అని ఐక్యభావం కోసమే వీడు జ జగత్తులో ఐక్యమగి ఉంటాడు వీడు నువ్వు జగత్తులో ఐక్యమై ఉండుట అజ్ఞానము నువ్వు ఈశ్వరునిలో ఏకమై ఉండవలేము అని చెప్పడం కోసం అంశాంశుభావము ప్రస్తావించబడినది త్ర ఏం సతీ విజ్ఞానాత్మన పరమాత్మ వికారాంశత్వవాచకా శబ్దా పరమాత్మైకత్వ ప్రత్యయాధి సవ కాబట్టి మీరు ఎక్కడ చూసినా ఈ మొత్తం ఉపనిషత్తులలో అనేక దృష్టాంతాలు చెప్తూ ఎక్కడ ఎక్కడైనా సరే జీవులు పరమాత్మ యొక్క అంశలు అనే చెప్పేటువంటి ప్రస్తావం ఎక్కడొచ్చినా దాని యొక్క అభిప్రాయం ఏమిటంటే అంశ అంశికంటే భిన్నంగా ఉండదు అంశిని విడిచిపెట్టి ఉండదు అదేవిధంగా ఈ జీవులందరూ కూడా పరమాత్మ కంటే భిన్నంగా లేరు పరమాత్మతో ఏకమై ఉన్నారు అనే జ్ఞానమును కలిగించుట కొరకే ఈ దృష్టాంతములన్నీ చెప్పబడినవి సముద్రములోని కెరటములు సముద్రము కంటే భిన్నముగా లేవు అందుకోసం చెప్పారు ఆ దృష్టాంతం నిపురమ్మలు మహాజ్ఞి కంటే భిన్నముగా లేవు అందుకోసం చెప్పారు దృష్టాంతం ఏకత్వ జ్ఞానాన్ని కలిగించటం కోసమే ఇటువంటి దృష్టాంతములన్నీ కూడా వస్తాయి ఒకప్పుడు ఈ విజ్ఞానాత్మ అంటే జీవుడు పరమాత్మ యొక్క వికారమంటాడు వికారమానట్టుగా ఉంటుంది వాక్యం అంటే పరమాత్మ జీవరూపంగా ప్రవేశించాడు అంటాడు అంటే అక్కడ పరమాత్మ జీవరూపంగా ప్రవేశించాడంటే పరమాత్మలో చేర్పులు మార్పులు వచ్చేసి ఆయన యొక్క పూర్ణత్వాన్ని కోల్పోయి వీడి సంసారైపోయాడు అని కాదు అర్థం దాన్ని దాని అర్థం ఏంటంటే జీవుడు పరమాత్మ యొక్క వికారమే అనగా తత్వం తెలుసుకుంటే జీవుడు పరమాత్మనంటే భిన్నంగా లేడని అభిప్రాయం ఇప్పుడు జీవుడు చేతనుడు పరమాత్మ చేతనుడు ఆయన అనంత చేతనుడు వీడు పరిచ్ఛన్న చేతనుడు కాబట్టి ఆయన యొక్క అవయవల్లాగా వీడు భాషిస్తున్నాడు ఎప్పుడు పరిచ్ఛన్నం యథార్థము ఆ పరిచ్ఛన్నం పరిచ్ఛేదం యథార్థము పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నానని అనుకుంటున్నావు పరిచ్ఛేదం కల్పితం పరిచ్ఛేదాన్ని తిరస్కరించు చైతన్యాంశంలో నువ్వు పరమాత్మ కంటే భిన్నము కాదే కాదు అని చెప్పడం కోసం వికారమానట్టుగా వర్ణిస్తారు ఇక అంశ కూడా అంతే కాబట్టి ఎక్కడైనా సరే అంశము వికారము అనే అంశ అని వికారత్వాన్ని చెప్పేటువంటి వాక్యాలుంటే అవన్నీ కూడా జీవుడు పరమాత్మ కంటే భిన్నము కాదు అనే అభేదాన్ని నిశ్చయ అభేద నిశ్చయాన్ని కలిగించటం కోసం ఉద్దేశించినవే తప్ప భేదం కోసం చెప్పినవి కాదు భేదం ఎవరు చెప్పక్కర్లా భేదం వీడికి అనుభవానికి వస్తూ ఉంటుంది వీడి వీడి అనుభవానికి భేదమే వస్తుంది అనుభవానికి వచ్చే భేదము యథార్థం కాదు అది ఇంద్రియములను బట్టి మనస్సును బట్టి మీకు అలా భేదం వస్తుంది ఇప్పుడు దీన్ని మీరు జాగ్రత్త చాలా గంభీరంగా ఉంటుంది నాకు ఎలా మీకు ఎలా అనిపించచ్చు అనిపించకపోవచ్చు దట్ ఈస్ డిఫరెన్స్ ఇప్పుడు ఒకడు అంటాడు నేను ఈశ్వరుణ్ణి చూడాలి అంటాడు అసలు నిజానికి ఈశ్వరుణ్ణి చూడాలి అనే ఆకాంక్షకి మూలంలో ఏముందో తెలుసిన నేను ఈ దేహము ఇంద్రియములు మనస్సు అనే అభిమానము ఉంది ఎందుకంటే తాను దేహము ఇంద్రియములు మనస్సు అయినప్పుడు మాత్రమే ఈశ్వరుని చూడాలి చూడబడేవాడు అనే జ్ఞానం కలు అనే భావన వీడికలుగుతుంది తాను దేహము ఇంద్రియములు మనస్సు కాకుంటే ఈశ్వరుడు చూడదగ్గవాడు అనే ఆకాంక్ష ఉదయించదు వీడికి ఇప్పుడు నాకు నడవాలి అనే ఆకాంక్ష పుడుతుంది ఎవరికి రెండు కాళ్ళు ఉన్నవాడికి పుట్టిన నాటి నుండి ఎప్పుడు కాళ్ళు లేని జీవు ఒకటి ఉంటుంది దానికి కాళ్ళు లేవు దానికి నడవాలి అనే ఆకాంక్ష పుట్టింది ఏమండి ఇప్పుడు ఓ చేప ఉంది ఆ చేపకి కళ్ళు లేవు కళ్ళు ఉండవు సహజంగా కళ్ళు లేవు అలాగే జెల్లీ ఫిష్ అని ఉంటుంది దానికి ఐస్ ఉండవు ఐ కళ్ళు ఉండవు దానికి కళ్ళు అనే అవయవము ఆ చేపకి లేదు పాముకి చెవులు ఉండవు పాము చెవులు అంటారు ఎక్స్ప్రెషన్ పాముకి చెవులు ఉండవు కాబట్టి ఆ జెల్లీ ఫిష్ సముద్రంలో స్పర్శ జ్ఞానంతో ఇటు పోతూ ఉంటుంది తప్ప ఆ సముద్రం ఎలా ఉంటుందో చూడాలి అనే కోరిక జిల్లీ కు ఉండదు ఎవరండి అలాగే పాముకి ఈ సౌండ్లు ఎలా ఉంటాయో వినాలి అనే కోరిక పాముకు ఉండదు ఎందుకంటే దానికి చెవులు లేవు గుడ్లబూపకి బ్యాట్ బ్యాట్కి కళ్ళు ఉండవు అది శబ్దాలను బట్టి అది ఎనలైజ్ చేసుకుంటుంది కళ్ళతో ఎర్రగా ఉన్నాయా తెల్లగా ఉండాలా చూడాలనే ఆకాంక్ష దానికి ఉండదు కాబట్టి ఈశ్వరుణ్ణి నేను చూడాలి అనే ఆకాంక్ష వీడికి వచ్చింది అంటే వీడు దేహేంద్రియ మనస్సులతో అభిమానమును పొంది ఎవ్వెవో చూస్తూ ఉన్నాడనమాట అని చెప్పి కోరిక పుట్టింది అంటే ఈశ్వరుడు చూడదగిన కాబట్టి వీడికి ఈశ్వరుణ్ణి చూడాలి కోరిక పుట్టింది అవునా అయితే కేనోపనిషత్తు ఏమని చెప్తుందంటే ఈశ్వరుడు విదితుడు కాడు శరుడు విదితుడు కాడు అంటే తెలియబడేవాడు కాడు అంటే నువ్వు చూడబడేవాడు కాదు వినబడేవాడు కాడు అంటే అర్థం ఏంటో తెలుసినా నువ్వు ఏదైనా చూస్తే అది మా ఈశ్వరుడు మాత్రం కాజాలదు నువ్వేదైనా వింటే ఆ శబ్దం మాత్రం ఈశ్వరుడు కాజాలదు సో ఈశ్వరుడు విదితుడు కాడు మరైతే అవిదితుడు అవుతాడా ఈశ్వరుడు విదితుడు కాకపోతే అవిదితుడవుతాడా చూడండి మీకు అవిదిత అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏమో కొన్ని అంశాలు తెలుస్తున్న సందర్భంలో అవిదితత్వము అనే అనుభవాన్ని పురస్కరించుకుని ఒక అవిదితము కాలదు అని మీరు కల్పించుకుంటాడు కొన్ని విదితములు అయి ఉండాలి ఏమో కొన్ని విదితములు ఉండాలి విదితం అనేది లేకుండగా అవిదితం ఉంటుందా ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు he alone untadu vadiki viditha untunna vadiki he doesn't know what is viditha i'm so when he doesn't know what is viditha can he have a conception of avidhitha unadu varu pedda vaadu avutaru pedda vaadu aithe vadiki viditha dehendriya manassulato padatmyanni chendi oka parichinnamaina tivyanamayuduga teerchi diddu untadu vanni vaadu villandra sahayam totemo parichinnamaina tivyanamayuduga nilabadtadu nilabadite వాడికి విదిత ఇల్లు వాకిలి తల్లి తండ్రి ఇవన్నీ విదిత ఎప్పుడైతే కొన్ని విదితలు వచ్చాయో ఓహో ఇవన్నీ విదిత అయితే విదితము కారుజ ఒకటి ఉండి ఉండాలి వాడికి సడన్గా ఓ రోజు ఓ కొత్తది తెలుసుకుంటాడు అప్పుడు వాడి కనిపిస్తుంది ఈ క్షణం వరకు ఇది నాకు తెలియలేదు ఇప్పుడు తెలిసింది అనే అనుభవం ఉంటుంది ఈ అనుభవాన్ని పట్టుకుని విదితములు చాలా ఉన్నాయి నాకు తెలియనివి అవిదితములు ఉన్నాయి అని అవిదితములను కల్పిస్తాడు అవిదితములు వచ్చి వీడికి చెప్పావు మేము అవిదితములు నీకు అని వీడికి చెప్పావు వీడు కల్పించుకుంటాడు విదితముల యొక్క అనుభవాన్ని బట్టి అవిదితములను కల్పించుకుంటాడు ఇప్పుడు పరమేశ్వరుడు విదితంలో పడతాడా అవిదితంలో పడతాడా అసలు పరమేశ్వరుణ్ణి విదితమా అవిదితమా కేటగరైజ్ చేయటానికి వీడిని వీడు దేహేంద్రియ మనస్సంఘాత అభిమానిగా నిలబెట్టుకున్నాడే అక్కడే ఫండమెంటల్ మిస్టేక్ ఉంది ఆ దేహేంద్రియ మనస్సంఘాత అభిమానియే కల్పితము కాబట్టి విదిత అవిదితమనే డివిజన్ కల్పితము కాబట్టి ఈశ్వరుడు విదితము కాదు అవిదితము కాదు ఈ విభాగములకు అతీతమైన ఈశ్వరుడు సర్వజ్ఞుడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు వీడు తనకి తాను అల్పజ్ఞత్వాన్ని ఆరోపించుకుని చెప్పిన మాట అంతేగాని ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వం అంటే ఏమిటి ఆ సర్వేతో తెలిసి ఆ సర్వజ్ఞుడు ఆయనకు తెలుసునో నువ్వెప్పుడు తెలుసుకున్నావు కాబట్టి వీడు తన యొక్క అల్ప ఈశ్వరుడు దయాలుహు వీడు ఈశ్వరుడు దయాలుహు అంటే ఏదో కోరిక ఉంది వెంకటేశ్వర స్వామి వరములనిచ్చు దైవము ఆ మాట వీడు అన్నాడంటే వీడికి ఏదో వరం కావాలి వెంకటేశ్వర స్వామి భయములను పోగొట్టు దైవము ఉంటాడు అంటే వీడికేవో భయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి వడ్డీ వసూలు చేస్తారంటాడు అంటే వీడు ఇస్తారన్నది ఏదో ఎగగొట్టు ఉన్నాడు అన్నమాట ఇప్పుడు నేను ఉన్నాను నాకు వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసూలు ఉన్న నాకు కళలో కూడా అనిపించదు ఎందుకంటే ఈ వడ్డీలు ఇవి నేను దే టు నాట్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ మై మై కాన్సెప్చువల్ వరల్డ్లో లేవు దేవుడు భక్తుల దగ్గర వడ్డీ వసూలు చేస్తాడని ఇటువంటి భావజాలము మేము ఎప్పుడూ నిలలేదు ఏ పండితులు చెప్పలేదు ఏ శాస్త్రంలో చూడలేదు ఎక్కడో చూడలేదు ఏ ధర్మశాస్త్ర గ్రంథంలో కానీ ఏ ఉపనిషత్తులో కానీ ఎక్కడో చూడలేదు అదేదో స్థల పురాణంలో ఎక్కడో ఉండుండాలి స్థల పురాణం అంటే అర్థం ఏంటండి ఈ తిరుపతికి ఒక స్థల పురాణం ఉంటుంది కాళహస్తికి ఒక స్థల పురాణం ఉంటుంది మా ఊరి పక్కన వ్యాఘ్రేశ్వరం పల్లెటూరు శివాలయం ఉంది దానికి ఒక స్థల పురాణం ఉంది నేను అపష్టం కదా దానికి ఒక స్థల ఉంది అన్నవరానికి ఒక స్థల పురాణం ఈ పురాణాలన్నీ ఎవరు రాశాడు వ్యాసుడే రాశాడు వ్యాసుడు రాసేయడం కాదు ఇవి రాసినప్పుడల్లా వ్యాసుడు పుట్టాడు అని అర్థం కాబట్టి అలాంటి సందర్భంలో ఉంటూ ఎల్లో ఉంటాయి తప్ప కాబట్టి అసలు వీడు తనను తాను దేహేంద్రియ మనస్సంఘాతాభిమానిగా నిర్ధారించుకోకుండా నేను ఈశ్వరుని చూడాలి అనే ఆకాంక్షయే ఉదయించదు ఈశ్వరుని చూడాలి అనే ఆకాంక్ష ఎప్పుడు ఉదయిస్తుంది ఈశ్వరుడు చూడదగ్గవాడు ఈశ్వరుడు చూడదగ్గవాడు అనే భావన ఎప్పుడు కలుగుతుంది వీరు చిన్న పెద్దాన్ని చూస్తున్నవాడిని నేను వీడు చూస్తున్నవాడు ఎప్పుడవుతాడు దేహేంద్రియ మనస్సంఘాతాభిమాని అయితేనే చూస్తున్నవాడు అవుతాడు శుద్ధ చైతన్యము చూడదు చూస్తోంది చూపులు లేకుండా చూస్తోంది సశృణోత్య కర్ణ అపశ్య అచక్షు పశ్యత్య చక్షు శుద్ధ చైతన్యము ఇట్ డజన్ నో ఎనిథింగ్ ది నోయింగ్ విచ్ డజన్ నో ఎనిథింగ్ ఇట్ జస్ట్ ఈస్ సపోజ్ ఇట్ నోస్ సంథింగ్ నేను ఆల్రెడీ ద్వైతం వచ్చేస్తుంది దాంట్లో కాబట్టి ఈ అంశాంశి వర్ణనలు ఈ పరమాత్మ జీవరూపంగా ప్రవేశించాడో అని వికారమా అనే భావన కలిగే వర్ణనలు ఇవన్నీ ద్వైతాన్ని స్థాపించటం కోసం వచ్చినవి భిన్న భిన్నాలుగా భాషించే ఈ జీవులు ఈ విజ్ఞానములందరూ పరమాత్మ ఎందు ఏకమై ఉన్నారు అనే ఏకత్వ జ్ఞానాన్ని బోధించటం కోసమే వచ్చినవి ఉపక్రమోపసంహారాధ్యాంచ ఇది సంగ్రహ వాక్యం ఇంకో కొత్త ప్రణాళిక ఎత్తుకొచ్చిన ఉపక్రమంలో ఏకత్వం ఉంటుంది అద్వైతం ఉంటుంది ఏకత్వం ఉపసంహారంలో ఏకత్వం ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఉపక్రమ ఉపసంహారాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఉంది నేను ఒకటి మీకు కథ చెప్తాను కానీ ఉపక్రమం చూసుకోండి మీరు ఉపసంహారం చూసుకోండి ఉపక్రమంటే ఆరంభం ఎలక్ట్రిసిటీ అనేది ఉంది ఈ జగత్తునంతా వ్యాపించి శక్తి యొక్క ఒకనొక రూపమే ఈ ఎలక్ట్రిసిటీ ఈ ఎలక్ట్రిసిటీని జలాశయాల దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు లేకపోతే థర్మల్ పవర్ స్టేషన్స్లో ప్రొడ్యూస్ చేస్తారు అదే మహాశక్తిగా ఉంటుంది దాని యొక్క పవర్ కొంత తక్కువ రూపంలోకి తీసుకొచ్చి ఓల్టేజ్ తగ్గించి మన గృహాలకు ఇస్తారు గృహాలకు ఇచ్చినప్పుడు మన గృహంలో బల్బులన్నీ దాని మూలంగానే వెతుకుతో వెతుకుతో వెలుగుతూ ఉంటాయి ప్యాన్లన్నీ దానివల్లే తిరుగుతూ ఉంటాయి ఈ వివిధములైన గ్యాడ్జెట్స్లో వివిధములైన క్రియలని వ్యాపారాలని చేయించేటువంటిది ఆ ఎలక్ట్రిసిటీ చేయిస్తూ ఈ వైవిధ్యమంతా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఫ్యాన్ వల్ల పొందే లాభం లేరు దీపం వల్ల పొందే లాభం వేరు టీవీ వల్ల పొందే లాభం వేరు కానీ వాస్తవంలో ఇక నా ఉపన్యాసం ముగించే ముందు నేను మీకందరికీ మనం చేసేది ఏమంటే ఈ భేదములన్నీ కూడా ఒకే ఎలక్ట్రిసిటీ ఎందు కల్పితములు ఇది ఉపన్యాసం కావాలి ఇంట్లో ఉపక్రమం ఏముంది ఎలక్ట్రిసిటీ యొక్క ఏకత్వం ఉన్నది ఉపసంహారం ఏముంది ఎలక్ట్రిసిటీ యొక్క ఏకత్వం ఉన్నది ఉపక్రమం ఉపసంహారం దీన్ని ఈ మధ్యలో నేను అనేకత్వం చెప్పాను ఇప్పుడు ఈ మొత్తం ఉపన్యాసానికి తాత్పర్య ఏకత్వమా అనేకత్వం ఏకత్వం ఉపక్రమ ఉపసంహారము అనే తాత్పర్య లింగాలని బట్టి ఏకత్వము నిర్ధారితమవుతుంది ఇప్పుడు నేను ఇంకో కథ చెప్తా చూడండి పరమేశ్వరుడు ఉన్నాడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన తప్ప ఇంకోటి రెండోది లేదు ఈ రెండవది ఉంటే బాగుండేమో అనుకున్నాడు కూడాను కానీ రెండోది ఎక్కడి నుంచి వస్తుంది అంతా నేనే అయినప్పుడు రెండోది ఎక్కడి నుంచి వస్తుందని కూడా అనుకున్నాడు ఆయన తప్ప రెండోది లేదు ఆయనకప్పుడు రెండో కొన్ని మనం అనేకంగా మనం అవుదాం ఏమిటి ఏకమేమిటి ఒంటలాగా నేను అనేకం అవ్వాలి అని అనుకున్నాడు ఇంకా అనేకం ఎక్కడి నుంచి వస్తాయి నేనే అవ్వాలి అనేకము కాబట్టి నేనే అనేకం అవుతానన్నాడు అప్పుడు పృథివీ అయ్యాడు వాయువయ్యాడు అగ్ని అప్పులయ్యాడు వీటిలోని అనేక ప్రాణుల యొక్క దేహాలు పుట్టేవి వాటన్నింటిలో చైతన్య రూపంగా ప్రవేశించాడు ఆ దేహాలని ఆ జీవులు అందరూ ఉన్నారు వాళ్ళు కర్మలను చేస్తున్నారు పుణ్యాలను అనుభవిస్తున్నారు పాపాలు అనుభవిస్తున్నారు కొత్త కొత్త జన్మలను ఎత్తుతున్నారు పుణ్య పాపాలను చేసుకుంటున్నారు ఇలాగా ఈ సంసారం నడిచిపోతూ ఉన్నది వీళ్ళు ఒకరితో ఒకరు ఎవరు యజ్ఞాలు చేస్తున్నారు యాగాలు చేస్తున్నారు అంతా బాగానే ఉంది అల్టిమేట్గా ఈ జీవులందరూ కూడా ఆ పరమాత్మ ఎందుకు ప్రళయకాలంలో ఇది కదా దీన్ని బట్టి అనేకత్వం చెప్తున్నానా ఏకత్వం చెప్పాను నేను ఏకత్వమే చెప్తాను సృష్టి వాక్యాలు అనేకత్వాన్ని ప్రతిపాదన ఇప్పుడు నేను చెప్పింది సృష్టి వాక్యాలేగా సృష్టి చెప్తే ప్రళయం కూడా చెప్పాలి సృష్టి చెప్పి ఊరుకోకూడదు సృష్టి చెప్పి ప్రళయం చెప్పాలి మధ్యలో స్థితి చెప్పాలి ఇప్పుడు మూడు చెప్పాను మూడు చెప్తే ఈ సృష్టి నిరూపణము స్థితిని వర్ణించుట ప్రళయమును వర్ణించుట దీన్ని బట్టి మీకు అనేకత్వం సిద్ధిస్తోందా ఏకత్వం సిద్ధిస్తోందా ఏకత్వం సిద్ధిస్తుంది వీటిని బట్టి అనేకత్వం సిద్ధిస్తోంది అన్నవాడిని ఏమనాలి వాడికి శాస్త్ర తెలియలేదు వాడు పొరబడ్డాడని అనాలా ఇప్పుడు సంగ్రహ వాక్యాన్ని వివరిస్తున్నారు సర్వాసు ఉపనిషత్సూ పూర్వమేకత్వం ప్రతిజ్ఞాయా హీ అంటే బికాజ్ ఎందువలనగా ఉపనిషత్తులన్నిటి ఎందుకంటే ఉపనిషత్తుల్లో అద్వైతం తప్ప వేరే ఏమీ లేదు నేను మీతో తరచుగా అనేవాడిని శంకరుల కాలంలో ఉపనిషత్తులో అద్వైతం తప్ప వేరే ఏది లేదు అంచేతనే కుమారుల భట్టు ప్రభాకర మిశ్రుడు మొదలైన ద్వైతులు ఉపనిషత్తుల్ని పక్కన పట్టేసి కర్మకాండని ఉపాసనాకాండని పట్టుకుని వేలాడారు ఉపనిషత్తుల్ని పక్కన పెట్టేశారు ఉపనిషత్తులోకి వస్తే ద్వైతం తప్ప వేరే ఏమీ అద్వైతం తప్ప ద్వైతం లేదు శ్రీకృష్ణుడు గీతను పోషించినప్పుడు సమాజంలో హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ సిక్కులు ఈ భేదాలు ఏం లేవు ఏ భేదాలు ఈ భేదాలు లేవు చూడండి శంకరులు భాష్యాలను రాసినప్పుడు శైవులు వైష్ణవులు ఇప్పుడున్న పద్ధతిలో విభేదాలు లేవు శంకరులు ఉపనిషత్తులు అధ్యయనం చేసి రోజుల్లో ఉపనిషత్తు అంటే అద్వైతమే ఈ సంగతం దాన్ని మీకు ఎలా తెలుసు మేము మీరు అడుగుతారేమో భాష్యం చూస్తే తెలుస్తారు భాష్యాన్ని తెలుస్తుంది ఇంకక్కడి నుంచి శంకర విజయంలో మొదలు పెడితే ఏం తెలుస్తుంది కథ అంతా కథలు కవిత్వాలు తెలుస్తాయి ఈ కవి బాగా రాశాడా ఆ కవి బాగా తెలుస్తుంది ఇప్పుడు రామాయణం రాముడు యొక్క వృత్తాంతం తెలియాలంటే మీరు కంబరామాయణం చదవమంటారా రంగనాథ రామాయణం చదవమంటారా అంటే ఈయనో రకంగా చెప్తాడు ఆయనో రకంగా చెప్తాడు ఈయన కవిత్వం ఈయన చూపిస్తాడు ఆయన కవిత్వం ఆయన చూపిస్తాడు మరి ఏం చదవమంటారు వాళ్ళ మీద చదువుతే సరిపడుతుంది ఈ జాతన వాల్మీకి చదివి దాని బేసిస్ తెలుసుకున్న తర్వాత ఏ కవి ఏ విధంగా చలవలు పొలవలు మార్పులు జర్పులు చేశాడో తెలుసుకుంది విశ్వనాథ సత్యనారాయణ గారి వరకు రామాయణంలో మార్పులు చేయని లేడు ఎందుకంటే కవి అంటే మార్పు చేసి తేరాలి నువ్వు చెప్పేవాడు మార్పులు చేయక్కర్లే ఉన్న మ్యాథమెటిక్స్ చెప్పేసి పోతాడు అంత కవిత్వం అంటే మార్పులు చేయాల్సింది ఈ ఉపనిషత్తులన్నిటి ఎందు ఉపక్రమం ఉంటుంది ఎలా ఉంటుంది ఏకత్వాన్ని ప్రతిపాదిస్తారు పూర్వం ఏకత్వం ప్రతిజ్ఞాయ ఇప్పుడు మీకు బ్రహ్మ వల్ల తీసుకోండి బ్రహ్మవిధాత్మోతి బ్రహ్మ ఉంటుంది బ్రహ్మ అంటే ఏకం అని అన్నిటికంటే పెద్దది అంటే అన్నిటికంటే పెద్దది ఎన్ని రెండుంటే ఒకటి అలా బ్రహ్మ పదంలోనే ఏకత్వం ఉంది ఆ బ్రహ్మను తెలుసున్నవాడు మోక్షమును పొందు అంటూ ఏదో మొదలు పెడతారు అలాగనమాట దృష్టాంతైర్ హేతుభిష్ట పరమాత్మన వికారాంశాదిత్వం జగత ప్రతిపాద్యా సో పరమాత్మ ఏకము అని ముందు ప్రతిజ్ఞ చేస్తారు ముందు ఉపసంపక్రమం ఆ తర్వాత జగత్తులోకి వస్తారు यह जगत वस् जगत् परमात्मक विकार अनो परमात्म अंश अनो लेते परमा विवर्तम अटे पर अिष्ठान कबड़ी अनो लेकिन परमात्म ्यव्यू कारणम अनो यदो रक आरमात्म की मुड़पे जगत् वर्णिस्ट परमात्म की जगत्नी मुड़पे सदर्भ में एवेवो दृष्टाता హేతువులు కూడా చెప్తారు దృష్టాంతములతో హేతువులతో దృష్టాంతములు దుందుభి దృష్టాంతం చెప్పారు మైత్రేయ బ్రాహ్మణుల వేణా దుందుభి ఇత్యాది చెప్పారు తర్వాత హేతువులు చెప్పినప్పుడు దాని నుంచి పుట్టినది దానికంటే భిన్నంగా ఉండదు అని హేతువు చెప్తారు మట్టి నుంచి పుట్టినకుండా మట్టి కంటే భిన్నము కాదు అని హేతువులు చెప్తారు చెప్పి ఈ జగత్తు ఆ పరమాత్మ నుంచి వచ్చింది ఏం చెప్తారు చెప్పి ఇంకా తర్వాత ఏం చేస్తారు పునః ఏకత్వం ఉపసంహరతి మళ్ళీ ఫైనల్గా పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అని ఉపసంహారం చేస్తారు ఏ ఉపనిషత్తు అయినా ఇలాగే ఉపనిషత్తు అంటే ఇలా పరమాత్మ ఒక్కడు జగత్తు పరమాత్మ నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఏమొచ్చింది ఏదొచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది అని చెప్పి చెప్పి చెప్పి ఇవి వచ్చింది మళ్ళీ పరమాత్మ ఐక్యమైపోయి పరమాత్మ ఒక్కాడు ఏ ఉపనిషత్తు అయినా ఇది మంచి విచారము ఇది రేపు కంటిన్యూ చేద్దాం